పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి యేసు ప్రభ నీకు వందనాలు నాలుగు స్తోత్రములు దేవ ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకునైనా తండ్రి నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవ నీకు వందనాలు స్తోత్రములు దివారాత్రములు తండ్రి ప్రవ్వా నీ కంటికి పాప కాచి కాపాడినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించు ఏ బాణమైన నాశనకరమైన ఏ తెగులు మాకు ఉడారము సమీపించకుండా ఏ అపాయము తండ్రి మాకు సంభవించకుండా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు ప్రతి విషయంలో దేవ ఆదరణ సహాయము సహకారం తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రతి తండ్రి మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా మీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే దేవ తండ్రి మీరు కృపాసత్య సంపూర్ణుడి తండ్రి మా మధ్యలో మీరు ఉండి ప్రభ మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా దేవ తండ్రి మీరు మహిమ పొందండి అయినా ప్రార్థించే ప్రతి ప్రార్థనకు తండ్రి మీ యొక్క చివి యోగ్య మా ప్రతి ప్రార్థనకు దేవ తండ్రి మీరు జవాబు దయచేమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం గొప్పదేవ సర్వశక్తిమంతుడు తర్వాధికారి వై ఉన్న గొప్ప తండ్రి స్తోత్రములు వందనాలు ఎవరైతే తండ్రి మా ప్రియులు రాలేదో దేవా వాళ్ళందరూ ప్రభానైనా సంయమునకునైనా నీకు సన్నిధిలో నీకు ఆరాధనలో వచ్చుటకు తండ్రి మీరు వాళ్ళని నడిపించండి రాని వాళ్ళని కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి గొప్ప వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి అయినా వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి ఆ వాక్యాన్ని మా జీవితంలో మేము అవలంబించుకొని నైనా నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారిగా వాక్యాన్ని వెంబడించి పాటించేవారిగా మమ్మల్ని నిలబెట్టాడు ఎందుకంటే మీరు వినువారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారినై ఉన్నాడు ఎవడైనా నువ్వు వినువాడయ్యండి ప్రవర్తించకపోతే అర్థంలో చూసుకొని అన్నావు ప్రభ కాబట్టి ప్రభానైనా మేము ఏ విషయాల్లో తప్పిపోతున్నాము ఏ వాక్యంలో మేము పాటించట్లేదు ప్రభ ఇకనైనా ప్రభానైనా ప్రతి వాక్యాన్ని విన్నా మేము ప్రతి వాక్యాన్ని మా రుద్రమంలోనైనా మేము భద్రపరచుకొని ఆ వాక్యానికి తగినట్టుగా జీవించినప్పుడే అదే నిజమైన భక్తి తండ్రి కాబట్టి నిజముగా నిన్ను ప్రేమించే వారిగా నిజముగా నైనా నిన్ను సేవించే వారిగా నిజముగా ప్రభా నీ సన్నిధిలో ఉండి నిన్ను వెంబడించే వారిగా మేము ఉండాలి మాలో ఎలాంటి వేషధారణ ఎలాంటి భక్తిహీనత ఎలాంటి ప్రభనైనా నీకు అంగీకారం లేని క్రియలు కానీ ప్రవర్తనే కానీ ఎలాంటిది మాలో ఉండద్దు అలాంటివి ఉంటే మాలో చూపించండి వాటిని ఒప్పుకొని ఆయన విడిచిపెట్టి ఇకనైనా ప్రభా తండ్రి నీ నీకు అంగీకారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి కాబట్టి వాక్యం వింటున్నా మేము తండ్రి ఎవరు మా హృదయంలో మేము కఠినపరచుకోకుండా అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి నాయన ఆ వాక్యానికి తగినట్టుగా నాయన ముందుకుపోయే కృప మీరు దయచేయండి ఎందుకంటే దినములు చదవి సమయం పోనీక మీరు సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభా నాయన అజ్ఞానుల వలే కాక జ్ఞానముతో నడుచుకోమన్నారు ప్రభు చిత్తం గ్రహించి దాన్ని నెరవేర్చమన్నావు ప్రభా కాబట్టి మాలో ఎలాంటి అజ్ఞానము అవివేకము ఎలాంటి అంధకారము ఎలాంటి ప్రభానైనా మీకు అంగీకారం లేని జీవితం మాలో ఉంటే ప్రభనైనా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని లాగినా మీరు మాకు సహాయం దయచేయండి హరితిగా ప్రభానైనా మీరునైనా తండ్రి వాక్యం మాతో మాట్లాడమని ఈ జరిగే ఆరాధన అంతట్లో దేవ మీ ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకం మా అందరికీ దయచేసి ప్రభానైనా తండ్రి మాకు ఎన్ని పనులు ఉన్నానైనా చెప్పే ప్రతి మాట మేము శ్రద్ధగా ఆసక్తిగా వినేవారిలాగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అలా ప్రతి ఒక్కరు ప్రభనైనా శ్రద్ధగా ఆసక్తిగా నైనా నీ వాక్యాన్ని వినులాగిన ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వాళ్ళ హృదయాలు మీరు తెరవమని ప్రభా మేము తండ్రి జరిగే ఆరాధన అంతటిని అయినా మీకు మహిమకరంగా మేము జరిగించటకు మీ సహాయమునైనా మాకు దయచేయమని మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మా మద్యాల సంచరించువాడా ఆరాధనా నీకేనయా మా మద్యాల అద్భుతాలు చేయువాడా ఆరాధనా నీకేనయా మా మద్యాల సంచరించువాడా ఆరాధనా నీకేనయ్యా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధనా నీకేనయా నీవే మార్గము తెరిచే అద్భుత కరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే ఎసయ్యా ీవే మార్గము తెరిచే అద్భుత కరుడా మాట తప్పనీ తేజోమయుడావేసయా ప్లీజ్ మెసేజ్ ఆఫ్ మాలో నీవు హృదయాలు మార్చుము ఏ సయ్యా ఏ సయ్యా మా మనసులను స్వస్థ పరచుము ఏ సయ్యా హృదయాలు మార్చుము ఏ సయ్యా ఏ సయ్యా మామనసులను స్వస్థ పరచోము ఏ సయ్యా ఏ సయ్యా నీవే మార్గము తెరిచి అద్భుత కరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే ఏ మార్గము తెరచే అద్భుత కరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవేసయా నీవేసయా నీవేసయా చీకటి లోయలలో సంచరించిన నిరీక్షణను కోలిపోయినా గొప్ప కార్యము జరిగించెదవు మాలో నెరవేర్చెదవు చీకటి లోయలలో సంచరించిన నిరీక్షణను కోలిపోయిన గొప్ప కార్యములు జరిగించదవు మాలో నెరవేర్చదు మార్గము తెరచి అద్భుత కరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవేస మార్గము తెరచి అద్భుత కరుడా మాట తప్పని tejomayuna niwe niwe yesaya niwe yesaya you have made karma mera kilwa promise keep light in the darkness my god that is who you are you are way make a miracle worker promise keeper light in the darkness my god that is who you are that is who you are that is who you are <laughs> nee way yesiah nee way yesiah ప్రార్థిస్తాం పరశుతర ఒక దేవ మహోన్నతకు తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావంలో చెల్లించుకొని చిన్నాం నాయన యువదయం నుంచి ఇంతర్మని కాచి కాపాడి సురక్షితంగా ఇంటి చేర్చినందుకు మీకు వందనాలు తండ్రి ఈ రాత్రి క్షణం నా మా ప్రభువా మరోసారి మేము మీ సన్నిధికి వచ్చినాం నైనా మీ సన్నిధికి వచ్చిన వారినివ్వని మీరు తోసిపుచ్చరని మాకు తెలుసు ప్రభు అందుకని ప్రభంతో నిరీక్షతతో ఆసక్తితో మీ సరిహద్ధికి వచ్చినాం మాతో మాట్లాడండి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైందంటే చూపించింది అది ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ కనికరం మేము పొందులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా అవును ఎటువంటి బల ఎంత ప్రార్థిస్తున్నాం వాటిని ఒప్పుకొని తండ్రి మేము బలపడాలా మీ అందరి అటువంటి సేవా జీవితం అటువంటి జీవితంలో ఒక ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభ మా ప్రియులందరి గురించి మేము ప్రార్థిస్తుండగా ఓ ప్రభు వారి శరీరాలలో నూతనమైన తన వాళ్ళు ఆ యొక్క తన వాళ్ళ జీవనం అనుగ్రహించండి నూతనంగా బలం అనుగ్రహించండి పక్షరాజు సింహము వలె తండ్రి ఓ ప్రభ గాండ్రించి ప్రార్థించే జీవితం అనుగ్రహించండి దుష్టుని గదించితే వాడు పారిపోతాడని వాక్యం ఉంది కాబట్టి నేను వాడి మీద మా యొక్క మా యొక్క ఎందుకంటే సమస్త బలం శత్రు బలం మీరు మాకు అధికారం ఇస్తా అన్నారు మీకు వణనాలు అధికారం ఇచ్చినా అన్నారు కాబట్టి దాన్ని మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సింహంలో నాగపాములను మీరు భూప్రవర్తను మరి ఛేదించే ధర నుండి వాక్యం ప్రవ్వా సర్పంలో తెల్లని తొక్కుట మీకు అధికారం ఇచ్చిన అన్నారు ప్రవ్వ దాన్ని మీకు వన్నాను కాబట్టి నేను దేని విషయంలో భయపడకుండా యేసు పరిశుద్ధ నామంని తండ్రి మహిమ పరుస్త ముందుకు పోయే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇంతగానసిపోతున్నాం ఈ కాలంలో కానీ మాకు మీ సన్నిధికి రాగానే ఎక్కలేని ఆనందం సంతోషం ప్రభా మీ వాక్యంలో తండ్రి మేము నానబడాలా ఆ యొక్క నిర్మలమైన వాక్యం అది నిర్మలమైన ఉదకం అది అందులో స్నానం చేయబడ్డ జీవితాలు మాకు కావాలనే అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో మాకు లేకున్నా కానీ ప్రభా మీ వాక్యం ఉంటే ఎందుకంటే అది మమ్మల్ని ఆదరిస్తుందనేది వాక్యం కాబట్టి ప్రభా మీ ఆదరణలో మమ్మల్ని నడిపించి మీ మహిమార్గంబెట్టుకోమని వింటూ ఉన్న వారి జీవితంలో విశేషమైన అద్భుత కరలు జరిగించమని ఓ ప్రభా మార్పు చెంది ఓ ప్ర రూపాంతరం పొందాలా అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అటువంటి అనుభవంలోనికి నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామాంన తండ్రి ఆమ్వేన్ నాజీరు చేయబడ్డ జీవితము అన్న అంశం గురించి మనం పోయిన వారం నుంచి ధ్యానిస్తున్నాం క్రైస్తవ జీవితంలో ఇది బహు ప్రాముఖ్యమైంది నువ్వు ఎంతగా సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తావో అంతగా నువ్వు కాచి కాపాడబడతా ఉంటావు నీ యొక్క అక్కర్ల కొరతలన్నీ ఆయన తగిన సమయంలో తీరుస్తూ ఉంటాడు ఎటువంటి అనుమానాలు ఎటువంటి సందేహాలు లేకుండా నువ్వు ముందుకు పోతూ కాబట్టి పోయిన వారం మనం చూసినాము నాజీ చేయబడ్డ జీవితం ఈరోజు బహు ప్రాముఖ్యమైంది ఎందుకు అంటే ఏ చర్చ సార్లో ఏ రీతిగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా పవిత్రంగా జీవించాల సమర్పించబడిన జీవితము సజీవ యాగంగా అనుగ్రహం సమర్పించుకున్న జీవితం ఈ తో స్నేహం దేవతో వైరం కాబట్టి ఏ రీతిగా ప్రభుత్వం మనము స్నేహభావంగా జీవించాలా ప్రతి క్షణము ఆయన మనతో పాటు ఉన్న ఆ అనుభూతి మనకు కావాలా కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం ఆయన నాజీరు చేయబడ్డ జీవితాన్ని వాడుకుంటాడు సేవకి ఇంకా ఎవరిని వాడుకోడు ఎవరికి స్పెషల్ గేవ్ అనే నేను యాకోబును ప్రేమించి తిని ఏ శవను ద్వేషించి తిని అంతే చెప్పలేవు దానికి అందరిని ఎందుకు ఎన్నుకోవడం కొందరు మంచి వాళ్ళు ఉంటారు అయినా కానీ ఎందుకు ఎన్నుకోడు సేవకి మరి కొందరిని ఎందుకు ఎందుకుంటాడు ఉదాహరణకు చూస్తాము పౌలు జీవితంలో ఎంత కఠినడైనా ఎందుకు ఎన్నుకున్నాడు మరి పౌలు బదులు అననీయ చేయొచ్చు కదా సేవ ఎందుకు చేయలేకపోయాడు పేతుర్ని అన్నిజన్ల కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు సేవకి కానీ పేతురు ఎక్కడ చేసేడు ఎక్కువ పౌలు చేసినంతగా చేయలేకపోయిండు కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం ఎంత ప్రాముఖ్యమైంది అనేది ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకుంటాం మరికొన్ని విషయాలు ముందుకు వెళ్ళిపోతాం నాజీరు చేయబడ్డ జీవితము ఏ రీతిగా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ మనం చూస్తాం సంసోనితోని దేవతతో సంసోని తల్లిదండ్రులతో దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు అతను ఏ రీతిగా జీవించాలా అనేది నాజీరు చేయబడ్డ జీవితంలో సంసోని జీవితం గురించి మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాం ఒకసారి చూడండి సంఖ్యాకాండం అనుకుంటా కదా ఒకసారి చూడండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచటి వచనం నుంచి ఇరవై వచనం వరకు సంఖ్యాకాండము మొదటి అధ్యాయము ఆరవ అధ్యాయము సారీ సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి మరియు యుహవ మోసకి ఎలాగో సెలవు ఇచ్చారు నువ్వు ఇస్రాయలతో ఇట్లా ను అందరూ ఆ రీతిగా జీవించాలని చెప్తున్నాడు పురుషుడే కానీ స్త్రీయే కానీ కాబట్టి దేవుని పాత కాలం మొదలుకొని చూడండి ఈ విషయం మనం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాం సీరియస్గా దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ అనే భేదం లేదు అందుకే మనం మన సేవా పరిచయంలో అందరినీ ప్రోత్సహిస్తాం అందరి సమానమే పాత నిబంధన కాలంలో చెప్తుంది అది కృత నిబంధన కాదు గళితులు రాష్ట్ర పసంగం స్త్రీ అని పురుషు అనే భేదం లేదని ఇక్కడ మటుకు పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరైనా కానీ యహోవాకు నాజురు అగుటకు ఎవరైనా మృకు కొని తన్ను తాను ప్రత్యేకించి కొనే అనుంది కాబట్టి నాజ్యలు చేయబడ్డ జీవితం ఏంటంటే ను తీర్మానించుకోవాలా నువ్వు పురుషుడమే కావచ్చు స్త్రీనే కావచ్చు మతం చేసిందంటే స్త్రీని పక్కకు పెట్టింది కానీ మనకు తెలుసు పాత కాలం మొదలుకొని స్త్రీలే ముందున్నారు అన్ని విషయాలలో ఎందుకంటే ఆ విధానంగా దేవుడు ఏర్పరచుకున్న ఎందుకంటే ఆదా అవ్వలు చేసిన తర్వాత బలహీనత స్త్రీకి ఎక్కువ శిక్ష ఇచ్చింది కాబట్టి దేవుడు ఆయన ఎంతో ప్రేమ గలవాడు దయగలవాడు ఆయన ఆయన సంపూర్ సంపూర్ణమైన ప్రణాళిక నెరవేరాలంటే స్త్రీ చాలా ప్రాముఖ్యమే కాబట్టి అక్కడ మనం ఏం పురుషుడే కానీ స్త్రీయే కానీ యహవకు నాజీరు చేయటకు నాజీరు అగుటకు ఎవరైనా తీర్మానించుకున్నాడు మొక్కు తీర్మానం మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకోవాలంటే వేరు లోకం నుంచి ఎడల వాడు మొదటిది ద్రాక్షరస మద్యములను మానవలను అంటే మత్తు త్రాగుడు అనే మత్తుని మత్తును మానాల అంటే అంతకుముందు తాగిండా మానవాలని ఎందుకు చెప్తున్నాడు వాక్యము బహు జాగ్రత్తగా మన కొరకు భద్రపరచబడింది ఒకవేళ అట్లాంటి త్రాగుడు వాడు త్రాగిన అది మానాల తర్వాత ద్రాక్ష రసపు చిరకనైనను మద్యపు చిరకనైనా త్రాగలదు అంటే అది చిరక అంటే మరీ కఠినమైంది అంటే మరీ పులిసిపోయి అది ఎట్లుంటుంది అంటే చేదిగా ఉంటుంది అది ఘాటుగా ఉంటుంది ఇట్లా గొంతులు ఎదిగితే మంట ఉంటుంది అన్నట్టు సరే నేనేం రుచి చూడలేదు కాబట్టి నేనేం తాగిన వానికి కాదు అని చెప్తున్నాను దాన్ని జ్ఞానపూర్వకంగా చదువు రూపకంగా దాన్ని నేర్చుకుంటాం మనం ఉదాహరణకి ఒక సిగరెట్ ఎంత తాగుతున్నాడంటే నేను తాగి అనుభవం చేసుకునే లేదు సిగరెట్ ఎంత దాగుతున్నాడు మనకు తెలుసు అది అన్నికాటిన్ ఉంటుంది అందులో సైంటిఫిక్గా నేర్చుకుంటే నికాటిన్ అనే పదార్థము బ్లడ్లకు పోతే అదొక ఒక మాదక ద్రవ్యంలాగా ఏర్పడుతుంది మన శరీరంలో కాబట్టి అది లేకుండా వాళ్ళు ఉండలేరు అన్నట్టు గాబ్ర గాబర అవుతారు కాబట్టి మద్యం అంత అటువంటిది అన్నట్టు అంటే ఏంటంటే నివస రాష్ట్రపతికల పౌలంచాడు మరి మద్యంతో మతలై ఉండే ఆత్మ పూర్ణులు అని ఎందుకు చెప్పిండంటే కరోనా అదే మద్యము దేవు దూరం చేస్తుంది అన్నట్టు ఆత్మపూర్ణులు అయితే ఆత్మలో పూర్ణతకి ఎదగాలంటే ఈరోజు నేను ఆ పాయింట్ మీకు చూపించాలనుకుంటున్నాను నీ విశ్వాసంలోనే కానీ నీ రక్షణ అనుభవంలోనే కానీ నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలోనే కానీ నీ సేవా పరిచయలనే కానీ అంచలంచలుగా ఎదగాల అనేది ప్రిన్సిపుల్ అది బైబుల్ ప్రిన్సిపుల్స్ మనం నేర్చుకోరా ఫస్ట్ పాయింట్ రక్షణ కూడా అంచలంచలు ఎదగాల విశ్వాసము అంచలంచలు ఎదగాల నీ సేవా పరిచర్య అంచలంచలు నీ వాక్య ధ్యానము అంచలంచలు ఎదగాల నీ ఆరాధనలో అంచలంచలు ఎదగాల నీ ప్రార్థనలో అంచలంచలు ఎదగాల అది సీక్రెట్ నేను చెప్తున్నా కానీ ఆ టీచింగ్స్ లేవు ఈరోజు చర్చస్లల్లా ఏం పదలేదు సార్ ప్రార్థన చేస్తే పోతుంది సార్ అసలు ప్రార్థన చేసిందే లేదు అందుకు వచ్చిందని కూడా తెలియదు కొన్నిసార్లు కష్టం చెప్పడం ఏంటంటే సుఖానుభవంగా జీవించే క్రైస్తవ జీవితంలో అమాంతంగా ఉపద్రవం వస్తే అప్పుడు ఉపాసం ఉంటారు ఉదాహరణకి పది సంవత్సరాలు ప్రార్థన జీవితంలో సనగిలిన వాడు సంవత్సరాల తర్వాత శ్రమ వస్తే అప్పుడు ఉపాసం ఉంటాడు నేను చెప్పిన ఆ ఉపాసాలు పనికిరావని పనికి రావంటే ఎందుకు పనికిరావు ఆ దర్శకు పనికిరావు ఎందుకంటే పది సంవత్సరాల క్రితం చేయాల్సిన ఉపాసము నువ్వు పది సంవత్సరాల చేస్తున్నావు కాబట్టి ఆ పది సంవత్సరాల క్రితము జీవితానికి అది సరిపడుతుంది అన్నట్టు ఇప్పుడు ఉపాసం పది సంవత్సరాల నిర్లక్ష్యతకి ఇది సరిపడుతుంది అన్నట్టు కాంపెన్సేట్ అంటే కానీ తర్వాత నీకున్న శ్రమ అటనే ఉంటుంది కొంతకాలం ఎందుకంటే ఆ దశ వరకు రావాల నీ ప్రేయర్ లాస్ట్ ప్రేయర్ అంటాం దాన్ని ఎంతో కాలం పోగొట్టుకున్న ప్రార్థన జీవితం నేను అందుకే చెప్తుంటే ప్రతి ఒక్కసారి మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాయి శ్రమలు మీరు ఉపాసం ఉంటారు పిచ్చోళ్ళు మీరు శ్రమలకు ముందు ఉపాసం ఉండండి అప్పుడు ఆ శ్రమలు సున్నాయాసంగా నీ నుంచి దూరిపో దూరం అవుతాయి నాకు ఉపాసం ఉంటే ఏమర్థం ఉంది అంతా అందరి లోకస్తులు అతని ఆలోచిస్తారు కదా సుఖం ఉన్నప్పుడే శ్ర ఆ ప్రిన్సిపుల్ నేను నేర్చుకున్నాను లైఫ్లో ఒక ఒక రోజు హాలిడే వస్తే ఉపాసం ఉందాం ఈ సండే ఉపాసం ఉందాం ప్రతి సండే ఉపాసం ఉందాం అట్లీస్ట్ వన్ క్లాక్ వరకు అని ఉపాసం ఉందాం అదొక చాయిస్ అన్నట్టు రీతిగా నువ్వు ట్రైన్ అవుతున్నావు నిన్న నువ్వు శనివారం నుంచి శనివారం రాత్రి తర్వాత అంటే సండే మార్నింగ్ నుంచి ఉపాసం ఉండే నేను మండే ఆఫ్టర్నూన్ వరకు ఉన్న ఉపాసం ఇది ఎట్లా సాధ్యం నీ బాడీని నువ్వు ట్రైన్ చేసుకున్నావు అంతే తేడా చేసుకోవాలా ఎందుకంటే ఉపాస ప్రార్థనలో ప్రభుత్వ సహవాసం ఎక్కువ ఉంటుంది ఆయన స్వరం వినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను చూపించిన గతంలో ఆహారం ఒక విగ్రహం అని అనేసి నేను కూడా ఆటంకపరచను ఏమన్నా తినండి ఏవైనా త్రాగండి అంటే త్రాగడం అంటే చెడు చెడు ఈ సమయం కాదు ద్రాక్ష రసం లేక ఫ్రూట్ జ్యూసులు తాగుతావు కూల్ డ్రింకులు తాగుతావు బూస్టులు తాగుతావు హార్లిక్స్ తాగుతావు అవి కానీ నేను అనేది అవి విగ్రహంలాగా కావద్దు మనకి అందుకే ఒకటే రౌండ్ అన్నం తింటా నేను సెకండ్ రౌండ్ పోతే ఈ కోరిక తీర్చుకున్నట్టు అది విగ్రహంలాగా తేరద్దు అన్నట్టు అనేసి నేను మేము బలవంత పెడతలేను మీరు కొంచెమే తినాలనేసి మీ వర్క్ కొద్దీ మీ శక్తి కొద్దీ మీ మీ ప్రయాణం కొద్దీ మీరు ఎంతగా ప్రయాసపడతారో అంత తగినట్లు శరం అవసరం ఆ ఎనర్జీ అది దృష్టిలో పెట్టుకోవాలి మీరంతే నేను మటుకు ఒక దశ తర్వాత కొంచెం ఆకలి పెట్టుకుంటా అట్లని ఎందుకంటే సేవా పరిచయాలు ఇంకెక్కడన్నా పోయి తినాల్సి వస్తుందేమో అందుకని ఎప్పుడు గ్యాప్ పెట్టేస్తే ఫుల్ కడుపుగా తిన నేను ఫుల్ ఫుల్ తింటే ఫుల్ నిద్ర వస్తుంది కాబట్టి నాజీరు చేపడ్డ జీవితం గురించి మనం చూస్తున్నాము ద్రాక్షరసపు చిరకనైనాను అంటే మరీ మరీ పులిసిపోయి అది ఇంకా చేదుగుంటుంది అన్నట్టు అది మధ్యపు చిరకనైనాను త్రాగలదు ఏ ద్రాక్షరసంనైనాను త్రాగలదు ఇప్పుడు ఇంకా పాయింట్ కష్టం కదా ఏ ద్రాక్ష రసమైనానూ త్రాగలదు పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అయితే మన మంచి కాదు ద్రాక్ష పండ్లలో ఒక మీ ఒక ఎంజాయం ఉంటుంది లెస్ వెరిటాల్ అని ఈ లెస్ వెరిటాల్ అనే ఎంజాయి నువ్వు చిన్నప్పంచి ద్రాక్ష పండ్లు తింటే చిన్నప్పంచి ద్రాక్ష పండ్లు తింటే నీ జీవ ఆయువు బాగా పెరుగుతుందని డాక్టర్స్ చెప్తున్నానట అనేసి ఈ రోజు తింటే వేస్ట్ అన్నట్టు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వేస్ట్ అది చిన్నప్పంచి తినాలంటారు చిన్నపంచి తింటే ఆయుషు పెరుగుతుందంటారు సైన్స్ ప్రకారంగా లెస్బెరిటాల్ అనేది బహు ముఖ్యమైన బాడీలు అని సరే మనకు తెలుసు మన లెస్బెరిటాల్ ఎక్కడుందో ఏసీ ప్రభు రక్తంలో ఉంది ఎవడైతే ఆ సత్యాన్ని బయల్పరచబడ్డ విధానంగా నేర్చుకొని స్వీకరించి ప్రభు పాలు పొందుతాడో వాడు ఏ రోజుకి మరణించడం వాక్యం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందిన వాడు చావడనుంది వాగ్దానం కాబట్టి ఫస్ట్ ఏంటంటే నీ ఆహారానికి సంబంధించిన విషయాలు చెప్తుండే నా దీరు జీవితం ఎందుకంటే లుఖీతంగా తయారు చేస్తుంది నిన్ను తర్వాత ద్రాక్ష పండుగలో స్వతహాగా పులుకు తీపి కాబట్టి నిద్రమత్తు నిద్రకు నాలుగవ వర్షంలో అతడు ప్రత్యేకంగా ఉండు దినంలు అన్నీ పచ్చికాయలనే కానీ పైతోనే కానీ ద్రాక్ష పలిని పుట్టినది తినవలదు సరే నేను అంత డీటెయిల్గా ఇప్పుడు వాటి విక్కి నేను చెప్పాను ద్రాక్ష ద్రాక్ష గురించి ఎక్కువ చెప్తా ఉండి అక్కడ ద్రాక్ష పండ్లకు సంబంధించిందంటే ఆరు నెలల ద్రాక్ష పండ్లతో అది మద్యం తయారు చేసుకునే వాళ్ళు అంటే పచ్చి ద్రాక్ష పండ్లే కానీ తినద్దంటున్నాడు ఎవడన్నా చెప్పచ్చు పండ్లు తినద్దన్నాడు కానీ పచ్చి తినచ్చు కదా మనుషులకు అట్లా అన్నట్టు కాబట్టి పచ్చి కూడా తినద్దంటున్నాడు తర్వాత అతడు నాజీరు అగుటకు మొక్కు కొన్ని దినంలన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు సరే ఇది ప్రకృతి సహజమైంది అని మనం అనుకుంటాం కానీ దాంట్లో ఆత్మీయ స్థితి ఉంది ఏంటంటే నీ తల దేవుని యొక్క మహిమకి సాదృశ్యం మనకు తెలుసు కాబట్టి మంగళకత్తి నీ తల మీదకి రావద్దంటే ఏంటంటే ఆయన మహిమని నువ్వు తృణీకరించకూడదు నీ జీవితంలో నాజీరు చేయబడ్డ మీద మహిమ దిగొస్తుంది అని కూడా సీక్రెట్ చెప్తుంది వాక్యం అతడు యుహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకునే దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలేను తర్వాత అతడు యుహోవాకు ప్రత్యేకంగా నుండి దినంలన్నిటిలో ఏ శవమును ముట్టవలదు అంటే మరణము అనేది పాపము అనేది కాబట్టి దాన్ని సూచనగా చెప్తున్నాడు పాపపు జీవితంలో జీవించకూడదు ప్రత్యేకించబడ్డ వాళ్ళందరూ దాని తర్వాత తన దేవునికి మీదు కట్టబడిన తల వెంటుకలు అతని తల మీద నుండును కనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరు కానీ సోదరి కానీ చనిపోను వాని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకోనవలద్దు ఇవన్నీ ఉపానేతకి చెప్పబడ్డాయి ఆ రోజుల్లో ఆచారబద్ధంగా చేశారు అతడు ప్రత్యేకంగా ఉండి దినం అతడు యహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును ఏ నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు కాలం ముగించుకునేంత నువ్వు స్పెషల్గా గుండాల ప్రత్యేకంగా ఆయన కొడుకు జీవించడం నేర్చుకోవాలందుకే ప్రార్థన జీవితం బహు ప్రాముఖ్యమైంది ఏ క్షణం కూడా నువ్వు సమాధాన పడవన్నట్టు ఈ లోకంతో ప్రత్యక్ష అంటే నాజిరు చేయబడ్డ జీవితము ప్రతిష్ఠితంగా జీవించే జీవితము అదొక పాయింట్ తల ఒకడు అతని యొద్ హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండి అపవిత్ర పరచబడిన ఎడల్లా అతడు పవిత్ర పరచబడి అనగా ఏడవ దినమున తల తల ఇవన్నీ ఆచారబద్ధమైన జీవితాలు ఎనిమిదవ దినమన అతడు రెండు తెల్లగూవలైన రెండు పౌరపు పిల్లలైనను ప్రత్యక్షపు గుడరం యొక్క ద్వారం ఉన్న యాజకుని యుద్దకు ఏడు అంటే ఏడుది ఏడు ముగింపు సమాప్తకు సంబంధించింది ఎనిమిది నూతనమైన జీవం కాబట్టి ఆ జీవం ఏ రీతిగా ఆరంభించబడుతుందంటే బలి అర్పణతో పౌరపు గు పిల్లలతో రెండు తెల్లగూవలతో అనుంది అక్కడ దాని యాజకుడు వాటన్నిటిని అర్పించి ప్రాస్థితం చేసే దినంన వాని తల పరిశుధపరచవాలెను మరియు తను ప్రత్యేకంగా ఉండి దినములను మరల యహోకు తను ప్రత్యక్ష ప్రత్యేకించుకొని అపరాధ పర్యాద బలిగా ఏడాది గొడపిల్లను తీసుకొని రావాలను తన వ్రత సంబంధమైన తరవెంటుకలు అపత్రపరచడం కనుక మునుపట్టి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండి దినములు నిండిన తరువాత వాని కూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం తీసుకొని రావాలను ఇవన్నీ మనకి మన తిరిగి తిరిగి వస్తా విషయాలు గుడారాము మోస్ట్లీ గుడారానికి సంబంధించిన బోధలు ఎన్నో సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల బోధించిన బోధలు ఈ మళ్ళా మన అంటే చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బోధలు సరే ఈసారి మనకు నేను అంత డీటెయిల్ గా చెప్పాను ఇక మీదట మీరు వెతుక్కోవాలా ఈ బోధల అన్నింటినీ రికార్డింగ్స్ లో ఉన్నాయి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో దక్కు వాడిని తీసుకొని రావాలను అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడది మగపిరగోలను పాపపర్త బలిగాను నిర్దోషమైన ఏడది ఆడు గోడపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలను గంపెడు పొంగని పిండిని అనగా గోధుమ పిండిని వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్షణులను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యము పదార్పణలను అర్పణముగా యుహోవ యుద్ధకు తేవలేను అప్పుడు యాజకుడు యుహోవ సన్నిధిని వాటిని తెచ్చి అతడి నిమిత్తము పాప పరిహార బలిని దహన యాజకుడు ఆ గంపెడు పొంగని భక్షణలతో పొట్టినను యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలేను రెండు ఇన్ని రకాల బలు నీకుండి పాప పరిహారద బలి అంటాడు దాని తర్వాత సమాధాన బలి వాని నైవేద్యంను వాని పానార్పణలను అర్పింపవలను అప్పుడు నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం తన వ్రత సంబంధమైన తన వెంటకను గురిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన వెంటకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము అగ్నిలో వేయవాలెను ఇవన్నీ ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి నేనైతే ఎత్తి పర్సెంట్ డీటెయిల్గా పొదలుచుకోలేదు ఈరోజు ఎందుకంటే మన కాదు నాజీరు చేయబడ్డ జీవితం ఏంటంటే ప్రత్యేకించబడ్డ జీవితము ఈ లోకం నుంచి వేరుపడ్డ జీవితము ప్రతి క్షణము ఆయనతో సహవాసం కలిగిన జీవితము అవి మనం పాయింట్స్ పోయిన వారం బహు డీటెయిల్గా చూసినాం మరియు యాజకుడు పొట్టి ఒక వండిన జబ్బను ఆ గంపల నుండి పొంగని ఒక భక్ష్యంను పొంగని ఒక పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొలిగించుకొని పిన్న పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచే వలను తర్వాత యాజకుడు యహోసనదిని అలడింపబడేప్పుడు అర్పణంగా వాటిని అలడింపవలను అలడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బుతోను జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్టమగునంటే అవి ఆ కట్ చేసిన అవయవాలు అన్నట్టు ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును మృఖకుని నాజీరు తన కలిమి కొలది ఇచ్చి దాని గూర్చిన విధి సరే కాబట్టి నాజీరు చేయబడ్డ చివరికి ట్వంటీ ఎయిత్ వర్క్ నాజిరు కొనిన తన కలిమి కొలది ఇచ్చు దానిని గూర్చిన విధియు అతడు నాజీర్ అయ్యున్నందున యోహోవకు అర్పింపవలసిన దాని గురిచియు విధి ఇదే తను మొరుకుకొని మొరుకుబట్టి చెప్పిన నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయ్యూ చేయవాలనని చెప్పుము కాబట్టి ఆ రీతిగా చేసినాక ఆశీర్వాదం వస్తుందని చెప్తున్నాడు ఏ రీతిగా ఆశీర్వస్తో చూడండి ఇరవై నాలుగో యహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక ఇప్పుడు గతంలో నేను ఒకసారి ఇది పాటించినా కానీ మళ్ళీ నేను పాటించలేదు మీరు మీ ఆరాధన సమయంలో మీరు అక్కడక్కడ రకరకాల ప్రాంతాలపై శువార్త ప్రకటించినాక చర్చిలో ఆరాధన నడిపించినాక లేక వాక్యం ప్రకటించినాక దీవెనలు చివరికి అంటారు బ్లెస్సింగ్స్ ఈ బ్రదర్ బ్లెసింగ్స్ తీసిస్తున్నట్టు కదా మెరిడిక్షన్ ఇవ్వండి ఇస్తున్నట్టు కదా ఇది పాత నిబంధన విధానం అన్నట్టు బ్లెస్సింగ్స్ కృత నిబంధనకు వస్తే ఏసు క్రీస్తు నామం తీసుకొందిస్తాం ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపి అంటే అన్ని అండ్ల సంపూర్తి ఈమిడి ఉన్నాయంటు కానీ అక్కడ పాత నిబంధనల్లో రకరకాల బెనిడిక్షన్స్ ఉన్నాయనేసి నేను ఒక రికార్డింగ్స్లో చూపించిన మీకు ఉంది ఆఫ్ బెనిడిక్షన్స్ అనో ఇది టైటిల్ దానికి రకరకాల బెనిడిక్షన్స్ ఇక్కడ ఏముంది యహోవాని ఆశ్రయించి నేను కాపాడును కాక ఫస్ట్ పాయింట్ యహోవ నీకు తన సన్నిధిని ప్రశ్నింపజేసి నేను కరుణించను కాక సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ యోహోవా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగజేయును గాక అట్లు వారు ఇస్రాయల్ మీద నామంను ఉచ్చరించ వలన నేను వారిని ఆశ్రయించను సీక్రెట్ ఇప్పుడు చూడండి మీరు ఈ బెనిడిక్షన్స్ ఉచ్చరించకపోతే మీ మీ చర్చస్లలో సభ్యులకి ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడంట నేను వారిని ఆశ్రయిస్తాను మీరు ఉచ్చరించకపోతే నేను ఆశ్రయించాను కాబట్టి సేవకులకి ఈ సీక్రెట్ చాలా అవసరం నువ్వు నువ్వు నీ నోటి ద్వారా ఉచ్చరించకపోతే అంట దేవుడు అది దాన్ని నెరవేర్చడంట అందుకు చర్చ స్థాయి ఎందుకు ఆశీర్వడం అంటే పాస్తర్స్కి ఇవి తెలువ విధానాలు ఎక్కడి నుంచో నేర్చుకుంటారు అది సీక్రెట్ షార్ట్ అంతే బట్ ఇంత డీటెయిల్డ్ గా వాళ్ళు ఎక్కడ ఆశ్రయించినారు యోహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక రెండవది నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కర్ణించునుగాక ప్రతి ఆశీర్వాదంలో రెండు భాగాలు ఉంటాయి ఆశీర్వాదం ఉంటుంది కాపాడుట రెండవ దాంట్లో ఆయన సన్నిధిని ప్రకాశింపజేస్తాడట కరుణిస్తాడంట దాని తర్వాత మూడవది నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయనుగాక దాని తర్వాత నీకు సమాధానం కలిగజేయునుగాక అట్లా రెండు రెండు పాయింట్స్ రెండు రెండు పాయింట్స్ ఉంటాయి అన్నట్టు ఆయన ఎందుకంటే ఇందాక నేను చెప్పేసిన క్రైస్తవ జీవితం అంతా అంచలంచలు ఎదగడం ఒక దశ నుంచి ఇంకో దశకి ఇంకో దశ నుంచి ఇంకో దశకి పాలు తాగే దశ నుంచి మాంసము తినే దశకి మాంసం తర్వాత ఎముకలు కూడా తినే దశకి అట్లా ఆత్మీయ స్థితిలో అట్లా మనం ఎదగాలనేది పాయింట్ ఇక్కడ సీక్రెట్ చెప్పబడుతుంది కాబట్టి నీ ఆశ నువ్వు ఆశ్రని ప్రకటిస్తప్పుడు సంఘ సభ్యులు సమృద్ధిగా ఆశరింపడేలాగానే ప్రకటించే ఎందుకంటే అప్పుడే దేవుడు వారిని ఆశ్రయిస్తాడు లేకపోతే నువ్వు వాక్యాలు కొట్టి చెప్పే చెల్లిపో ఏమీ కార్యాలు జరగవచ్చు మనుషుల బలహీనతలు అట్లనే వాడి పేదరికం అట్లనే ఉండిపోతుంది వాడి అనారోగ్యం అట్లనే ఉండిపోతుంట కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితము బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మొదటిదిగా మొదటి అంశం ఏంటంటే నాజీలు చేయబడ్డ జీవితంలో దేవుని సేవ నిమిత్తమై ఆయన ఆరాధన నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేసుకోవాల తర్వాత రెండవది ఇందాక చూసిన విధంగా పవిత్రంగా ఆయన ప్రత్యేకింపబడ్డ జీవితం పవిత్రమైన జీవితం ప్రత్యేకింపబడ్డ జీవితం తర్వాత ప్రభు యొక్క మహా సంకల్పం నిమిత్తమై నీ జీవితాన్ని అంకితం చేసుకోవడం అది బహు కష్టం నేను చెప్తున్నా చేసుకోరు మనుషులు ఈ లోకంతో సమాధాన పడుతూ ఉంటారు ఉంటారు అందుకు అన్నారి చేపట్టే జీవితం వృధా అయిపోతూ ఉంటుంది తర్వాత మూడోది పవిత్రమైన పరిశుద్ధమైన వాటితోనే నీ అనుబంధం కలిగి ఉండాలి వాళ్ళతోనే పరిశుద్ధంగా జీవించే మనుషులతోనే నీ అనుబంధం సహవాసం ప్రతి విషయంలో ప్రతి తలంపే కానీ మాట కానీ నడవడి కానీ ప్రవర్తనే కానీ ఆలోచన ధోరణి కానీ అంత పరిశుద్ధమైంది ఉండాలని నీ ఒక్క అవకాశం చేసినా ఎన్నిసార్లు మీకు రోజు పరిచిన ఒక చెడు తలంపు ఒక పెద్ద డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడి నుంచి ఆకాశ సమూహాల నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దూరిత కాబట్టి నాజరి చేయబడ్డ జీవితంలో ఈ మూడు విధానాలు మనం నేర్చుకోవాలా ఇందులో ఏ కండిషన్స్ లేవన్నట్టు ఏ షరతులు లేకుండా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని విధేత కలిగి జీవించడం అన్నట్టు ఒక్కోసారి అది తెగిపోయిందంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇందాక మనం చదివినాం సంఖ్యాకాండంలో ఆరోగ్యంలో నువ్వు ఎన్ని రకాల బరులు అర్పించాలా నాలుగు గువ్వలను రెండు గువ్వలను రెండు పావురంలను అర్పించాలా దాని ఒక పొటెలను అర్పించాలా ఒక దా ఆడాన్ని అర్పించాలా ఒక మళ్ళా ఎన్ని ఉన్నాయి అక్కడ ఐదారు జీవులు ఉన్నాయి వాటన్నిటిని అడిపించాలా అంటే ఎంత ఖర్చుతో కూడింది ఎంత ఖరీదైంది అనేది విషయం అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి నాజీరి చేపడ్డ జీవితంలో కాంప్రమైజ్ కాకుండా ఉండాలా అందుకు ఈ విషయాలు చెప్పబడుతున్నాయి అన్నట్టు క్రైస్తవ జీవితంలో బలహీనత అయింది పొందిన ఆ ఫస్ట్ వీకే మంచిగా పరిశుద్ధంగా ఉంటారు సెకండ్ వీక్ నుంచి రక్షణ పొందక ముందు అట్లనే ఉండిపోతారు కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ నాజిరు చేయబడ్డ జీవ జీవితము అంచలంచలుగా ఎదగ ఎదగడం అన్న అంశం గురించి మరికొన్ని విషయాలు నేను మీ తను పంచుకోవాల్సి పడుతుంది నిమిషాలు మొదటి స్థితి మొదటి దశ లేక దశలు అంటాం ఇవి జీవితంలో ఐదు దశలు అదే రీతిగా ఒక్కొక్క దశలో కూడా అంచలంచలుగా ముందు పోయేది స్థితి అంటే ఒక దశలో ఇంకొక దశ అట్లా కాబట్టి మొదటి దశ రక్షణ అనుభవానికి సంబంధించింది ఎవరు చెప్పరు రక్షణ కూడా అంచలంచలుగా ఎదగాల్సిందే నేను చూపిస్తా ఎన్నో వాక్యాలు ఒకటి కాదు రెండు కాదు ఎవరు చెప్పలే మనకంతే వారు చెప్పలేకపోతే నువ్వు సమర్థించుకుంటావు ప్రభా నాకు ఎవరు చెప్పలేదు ప్రభా అని లేఖనాలని నువ్వు అన్నడా లేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అంటడేసు కాబట్టి చదువు ప్రాముఖ్యమైంది అందరికీ పొద్దున్న చేస్తే ఫస్ట్ బైబుల్ చదవాలి ఆ బైబుల్ వాక్యం చదవకుండా నువ్వేం చేయలేవు పనులు అదే రీతిగా మినిమం వన్ అవర్ నేను చెప్పిన వన్ అవర్ నువ్వు ప్రార్థనలు ఉండకుండా నీ కుటుంబం పక్షంగా నువ్వు యుద్ధం చేయలేవు సైతాంతోని వాడు ప్రతిరోజు ప్లాన్స్ చేసుకుంటాడు మీ కుటుంబాన్ని ఎట్లా చిన్న భిన్నలు చేయాలని నిన్నే కానీ నీ భార్యనే కానీ నీ భర్తనే కానీ నీ పిల్లల్ని కానీ ఎట్లా కొట్టాలని వాడు ప్లాన్ చేస్తుంటాడు ఎవరు పోతారు ఈరోజు కుట్టడానికి ఎందుకంటే వాడు వా ఏమంటాము వాడు కాకి మాస్టర్ దుష్టుడు ఆహాబుని ఎవడు మభ్య పెడతాడు అంటే నేను పోతా అన్నాడు అటనే వాడు కూడా వాణి అనుచరులలో ఉన్న ఆ యొక్క దూరాత్మ సమూహంలో తను అంటాడు ఈరోజు ఈ కుటుంబానికి ఎవరు పోతాడు ఈ కుటుంబం ఎక్కువ ఉపాసాలు ఉంటుంది మధ్య ఈ కుటుంబం ఎక్కువ ప్రార్థన చేస్తుంది మధ్య ఎవరు పోతాడంటే నేను పోతాను ఒకడు వస్తాడు ఏం చేస్తామంటే చెప్తాడు ఏం చేయాలో వాళ్ళకి ఎక్కువ అట్రాక్టివ్ టీవీ ప్రోగ్రామ్స్ పెడతా వాళ్ళింట్లో బర్త్డే ఫంక్షన్ని ఫుల్ ఎక్స్పాండ్ చేసి పడేస్తా చిన్న కాకుండా ఫుల్ డే అంతా స్పెండ్ చేసేటట్లు అందరం నిమగ్నమై పట్టు చేస్తా అలసిపోతారు తిని మంచిగా ఫుల్ రకరకాల వంటకంబులు తినేసి బాగా అలిసిపోయి ఆ నైట్ ప్రేయర్ చేయకుండా పండుకుంటారు అప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతాయి మేమందరం వాడి బాడీలకి పడి అక్కడి నుంచి ఇంకా వాడిని ఎట్టి పరిసర ప్రార్థన చేయనీయను మోకలుడనియను పాపాలు ఒప్పనీయను వాడిని అట్లన్నీ తీసుకొని పోతాను కొంతకాలానికి వానికి ఏదో సిగ్నెస్ పెట్టేస్తాను వాడిని లైట్ తీసుకొని వచ్చేస్తాను ఇది వాడి ప్లాన్స్ అవన్నీ క్యాన్సల్ అవునుగాక ఏ సీకరిస్తున్నాయి దినం కాబట్టి మొదటి దశ రక్షణ అనుభవం మొదటి దశ రక్షణ అనుభవం రక్షణ అనుభవమే ప్రోగ్రెసివ్ అని ఇందాక చూపిస్తుంది అంచలంచలుగా పోవడం అనేది రక్షణ అనుభవమే అంచలంచలుగా ఎదిగేది మొదటిదిగా మొట్టమొదటిసారి నువ్వు తీర్మానించుకుంటున్నావు నేను పాపిని నన్ను రక్షించుకోవారిని దాని తర్వాత అనుదినము నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటూ పోవాలా అది రెండవ స్థితి దాని తర్వాత ఈ లోకాన్ని ముగించి ఆయన సన్నిధికి చేరే దశ అది లాస్ట్ దశ అన్నట్టు కాబట్టి ఈరోజు కేవలం ఈ రెండే నేను చూపిస్తాను ఈ ఈ మొదటి అంశమే మొదటి దశ గురించే మాట్లాడతాను కానీ క్లుప్తంగా రెండవ దశ ఎవరిని చూపించినా మరి తిరిగి నేను చూపిస్తున్నాను రెండవ దశ ఉపేక్షించుకోవడం నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం ఇది కొంచెం కష్టమే కానీ మన గ్రూప్లో చాలా తక్కువ మంది పాటిస్తారు నాకు తెలుసు పాటిస్తారు కానీ వాళ్ళ పేర్లు నేను చెప్పను అవసరం లేదు పాటించిన వాళ్ళని కొంచెం అవసరం కూడా కదా పాటించే వాళ్ళ గురించి చెప్తే కనీసం అరవుని నేను సరైన క్రమ సరైన మార్గంలో ఉన్నా అనేసి వానికి దృఢ నిశ్చయిత ఉంటుంది అన్నట్టు కాబట్టి మొదటిది రక్షణ అనుభవము రెండవది ఉపేక్షించుకున్న జీవితం మూడవది త్యాగపూరితమైన జీవితం ఉపేక్షించుకుంటే నీకు దేని మీద కూడా వ్యామోహం ఉండదు కాబట్టి త్యాగం చేయడం ఏమంత కష్టం కాదు నాలుగవది దాసుని గుణగణనం దాసుని జీవి జీవం నేను ఎన్నిసార్లు చూపించిన ఉపమానాలలో దాసుల గురించి ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ఉపమానాలు గోధుమలు గురువుల గురించి నేను చూపించిన ఒకరోజు గోధుమలు చల్లిపోయినాక దాసులు అంటున్నారు గోధుమలే కదా చల్లింది ఈ గురువులు నుంచి వచ్చినాయి కాబట్టి గోధుమ మరి గోధుమలని గురుగులని వేరు పరచాలనా అంటే యజమానుడు అంటున్నాడు వద్దు అవి సమాంగా పెరగని అవి కూడా రసం గెలుచుకుంటాయి అవి కూడా ఆహారం పొందుకుంటాయి అవి కూడా నీళ్లు తాగుతాయి దేవుడి ఇచ్చిన ఆశ్రని సమానంగా మంచి పొందుకుంటున్నాయి గోధుమలు కానీ గొరుగులు కానీ కానీ వాటి కాలం వచ్చినప్పుడు వాటి ఫలం ఇచ్చేటప్పుడు దేని ఫలం దానిదే కాబట్టి మంచి ఫలాలు ఫలిం పని చెట్టును నరికి వేస్తాను రావు అవి పనికిరాని ఫలాలు పాలిస్తుంది కదా దానికి అవకాశం లేదన్నట్టు ఉప్మాన్ రీతిగా అవన్నీ మనం చూస్తాం అయితే ఈ దాసులు ఎవరు అపవాది వచ్చి గురుగులు చలిపోయిననుంది అయితే దాసులు అంటున్నారు మళ్ళీ ఈ దాసులు ఎవరు గోధుమలు మంచు అయితే గురుగులు చెడ్డోళ్ళు అయితే మళ్ళీ దాసులు దాసులు పొలం పంటల్లో ఉండరు వాళ్ళు బయట ఉంటారు ఎప్పుడు బయట నుంచి పొలం పని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు పొలంలోకి పోయి కలుపు మొక్కలు తీయడమో నీళ్లు చల్లడమో ఏమన్నా చెప్తా చెదరం ఏమైనా ఉంటే తీయడమో కొన్నిసార్లు కొన్ని క్రూరమైన జీవులు ఉంటాయి అక్కడ పాములు కానీ కప్పలు కానీ ఎలుకలు కానీ కుందేళ్ళు కానీ అవి తినేస్తూ పంటని కొన్నిసార్లు కోతులు వస్తాయి అవి తినేస్తూ ఉంటాయి నుంచి వాటిని కాపాడలా అది దాసులకు జీవితం నీ జీవితం కొన్నిసార్లు అవి సహకరించావు గోధుమలు అయినా కానీ నీ బాధ్యత నువ్వు పని చేసుకోవాలి నేను దాసిన పనిగా నేను దాసిన పని చేయాలా చివరిగా నువ్వు ను నువ్వు ఖైదీవి ఏసుప్రభు యొక్క ఖైదిని నేను అని ఎవరు చెప్పగలరు చెప్పండి ఈరోజు చర్చలా నువ్వు ధైర్యంగా చెప్పగలవా అది చివరి దశ అన్నట్టు నాజీరు చేయబడ్డ జీవితంలో చివరి దశ పాత నిబంధనలు ఏమైందంటే ఇందాక చేసిన విధానంగా నాజీరు చేయబడ్డ దినాలు ముగించినాక నీకు విడుదల యాజకం దగ్గర పోయినాక ఆయన వారిని ప్రార్థన చేసి నీ నీ వేటకలన్నీ కత్తిరించినాక వాటిని అగ్నిలో వేసినాక నీకు ఫ్రీడమ్ ఈ లోకంలో నువ్వు జీవించచ్చు అన్నట్టు కానీ మనకు చెప్పండి నువ్వు ఈ లోకంలోనే ఉన్నా కానీ ఈ లోకొస్తే కావు అందుకు కృత బోధని వాళ్ళు తృణీకరించు ఎందుకంటే అది ప్రాత నిబంధన బోధ అని ఏసు ప్రభు వచ్చేంత వరకు అది నీడ ఆయన వచ్చినాక అది విగ్రహం ఆచారాలు విగ్రహాలు అన్నట్టు కాబట్టి మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకొని జీవించే జీవితమే సంపూర్ణంగా అంటే ఏం చెప్పండి ఈ రోజు నుంచి ఇది మొదలుకొని అంటాం కదా ఇది మొదలుకొని చివరి కాలం వరకు నిన్ను నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకొని జీవించాలా అనేది క్రైస్తవ జీవితం ఇది బహు ప్రాముఖ్యమైన బహు బహుగా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ ఐదు దశలలో మొదటి దశ ఆయన రక్షణకు సంబంధించిన బోధ కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు వాక్యాల రూపకంగా చూపించేస్తాను మొదటిదిగా ఆయన ఎందు నిమిత్తమే మరణించిండే చాలా మంది చెప్తారు జవాబులు ఎందుకంటే మనము మేము మన కేవీపీఎం కాకుండా మనకి ఇంకొక గ్రూప్ ఉంది జీవోఎం అని జీఓఎం గురించి మీకు తెలియదు ఎందుకంటే జీఓఎం అడులలకు పోయి సేవ చేసేస్తుంటది కేబీపీఎం ఏమో గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు పోయి సేవ చేసేస్తుంటది తేడా అదే కేబీపీఎం చేయని సేవ జీవోఎం చేస్తుంది జీవోఎం చేయని సేవ కేబీపీఎం చేస్తుంది రెండు ఇంపార్టెంట్ ఎందుకు అంటే అక్కడున్న వానికి ఉన్న తలాంతులు ఇక్కడున్న లేవు ఇక్కడున్న వాని తలాంతులు వానికి లేవు అందుకే రెండు గుంపులు గాలిస్తే రెండు తలాంతులు ఉంటాయి అన్నట్టు అది ఆత్మీయ జీవితం మనకి సేవ జీవితం ఆ ఫైవ్ ఫోల్డ్ మినిస్టర్ అంటాడు రవి బ్రదర్ ఎందుకంటే అందరికి కన్నీ నాకు నాకున్నది నీకు లేదు నీకున్నది నాకు లేదు కానీ మనం ఐదు మంది కలిసినాం అనుకో ఐదు మినిస్ట్రీలు ఉంటాయి మనం విప్పిలో నమ్మకం అన్నిటిని ప్రోత్సహించాలా అసూయ జూప్యం ఇది ప్రభు వల్ల కలిగిందని ఎందుకంటే ఆయనకు తెలిసి అన్నీ ఒకరికే ఇస్తే వాడు ఆరిపోతాడు అన్నీ పాటిస్తే పాటించలేడు కూడా అన్నిటిని సమపాలలో పాటించలేడు కాబట్టి ఏవి కరెక్ట్గా పాటించగలరు ఎవరు చేయగలరు వాళ్ళకి ఇస్తారు కొందరు పాటించారు అవి లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు సమాధి తోటకు పోతే కనిపిస్తాయి తాంతలు అయితే రక్షణకు సంబంధించి రక్షణ కూడా ప్రోగ్రెసివ్ అని ఇంతకంచో నేను చెప్తున్నా మీకు అంటే అంచలంచలుగా ఎదిగేది ఒక్కసారి రక్షణ పొందితే సరిపోతుంది అదర్ అంటే హెబ్రో అని బ్రదర్స్ అంటారు సరిపోతుంది ఒక్కటిసారి పొందితే చాలా కానీ పిఎం లో మనం అంటాం చాలదు అంటాం ఎందుకంటే రక్షింపబడ్డవాడు నశించిపోయడానికి అవకాశం ఉందని నేను రుజువుపరుస్తా ఎన్ని వాక్యాలు ఈరోజు ఆశ్చర్యపోతారు రక్షింపబడి కూడా వాడి ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లు మనం చూస్తాం పాతని నిబంధన అయినా కాదని క్రొత్త నిబంధన గురించే మాట్లాడుతున్నాయి పావులే చెప్తాడు మనలో అనేక మంది అంటే రక్షణ పొంది నశించిపోయినారు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి నశించిపోయినారు అంటాడు వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు తీసుకోను కానీ గతంలో కొన్నిసార్లు చూపించిన వాళ్ళ పేర్లు ఉదాహరణకి అననీయస పేర్ల గురించి ఎవరు ఎవరు చెప్పగలరు అననీయ సభ్యుల ఫస్ట్ తప్పు ఎవరు చేసినరు ఎవరికైనా చెప్పగలరా ఎవరు ఎవరిని రెచ్చగొట్టిండ్రు ఇద్దరు తీర్మానించుకున్నారు కదా అపోసుల బోధలో ఇద్దరు సేవ చేసిండ్రు కదా వారి సేవ పరిచర్లో కార్యాలు జరిగినాయి కదా సంపూర్ణమైన కార్యలు జరిగినాయి విశేషమైన అద్భుతాలు జరిగినాయి కాబట్టే వారి ఆస్తులు అమ్మేసుకొని చేద్దాం అనుకున్నారు కానీ బెలియాలు ఎట్లా పట్టుకుంటూ వాళ్ళని మీకు తెలుసు ఆ డబ్బు చేయడమే వచ్చేసిండు వాడు కొంత దాచిపెట్టుకున్నారు కదా చెప్పండి ఎవరు ఎవరిని మోసగించిండ్రు అనన్య తన భార్యకు చెప్పిందా లేక భార్య అనన్యకు చెప్పిందా ఎవరు చెప్తారు మన గ్రూప్ లో భార్య ఎందుకు చెప్పడానికి ఆయనలోనే ఆయన చేసిందమ్మా అదే అది అదే పాత విధానం పాత ఆత్మ అది పాత కాలం నుంచి వస్తున్న ఆత్మ అది పాత మా వాళ్ళ నుంచి వస్తున్న ఆత్మ వాళ్ళ పిల్ల గుడుంటది ఆత్మ ఈరోజు కూడా ఆత్మ ఈరోజు కూడా సేమ్ ఆత్మ ఉంటుంది నేను ఒక కేసు చూసిన చెప్పను పేర్లు ఒక బ్రదర్ తెలిసిన రిటైర్ అయింది రిటైర్ అయితే మస్తు డబ్బు వచ్చింది రిటైర్ అయితే డబ్బు బాగా వస్తుంది కదా అయితే ఆ రిటైర్ అయిన పెన్షన్ పైఎఫ్ గ్రాచ్యుటీ అన్ని ఉంటాయి అలా భార్య పిల్లలు ఆడపిల్లలంతా కలిసి రెచ్చగొట్టి మొత్తం ఎగరగొట్టేశారు మొత్తం చివరికి ఏ పైసలు లేకుండా బికారి జీవితం అయిపోయింది వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని దాని తర్వాత నా అవి ఊహిస్తే నాకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది నాకు కంట్లా కనిపించి మిమ్మల్ని నేను ఎట్లా జీవించాలా చెప్పండి ఈ లోకస్తులను చూసి నేర్చుకున్నారా లేదా శిష్యులతోనే దేవుడు వాళ్ళు జీవిస్తారు ఎట్లా నీవు జాగ్రత్త పడాలా తెలివిగా జీవిస్తుండ పిచ్చంలాగా జీవిస్తుండ దేవుని బిడ్డలు జీవించడానికి వీల్లేదు దేవుని అవమానపరచడానికి వీళ్ళేది దేవుడు ఏమి చేస్తాడు నేను నీకు ఆల్రెడీ అన్ని చేసినా జ్ఞానం ఇచ్చేసినా శక్తినిచ్చేసినా అన్ని చేసినా నువ్వు ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అంతేగాని ప్రతిసారి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటా ఏమి కాదు కాబట్టి ఆత్మీయ స్థితి ముఖ్యంగా ఆయన ఎందు నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేసిండు ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలా ఫస్ట్ పాయింట్ యేసు ప్రభు ఎందు నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేసిండు చాలా మంది సేవకులు పరిచారకులు పాస్టర్స్ కాన్ఫరెన్స్ అలా చెప్తారు మన పాపంలో కొరకు మన శాపంలో కొరకు అంటారు మన రోగంలో కొరకు అంటారు అంతే నా బ్రదర్ అంతే నా బ్రదర్ అంటుంటా నేను అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు ఇంకేముంది ఇంకేముంది అయిపోయింది కదా మూడు పాయింట్సే కదా నాలుగు పాయింట్సే కదా ఒకసారి ఒక పాస్టర్ కాన్ఫరెన్స్లో ఎన్ని పాయింట్స్ తీసినామో అందరూ ఆశ్చర్యపోయినారు చూడండి ఈ రక్షణ అనుభవం అనేది జీవితం మన ప్రభుదే కానీ చాలామంది తెలియదు తండ్రి త్యాగం చేసిండు తండ్రి గురించి ఎవరు ధ్యానించారు చాలా అసలు యహో ఆ దేవుని గురించి ధ్యానించారు ఆయననే కుమారులాగా పుట్టిన మనకు తెలుసు ఇవి ఆత్మీయ స్థితులు ఎందుకంటే త్రిత్వంలో తండ్రి మరుడు పరశుద్ధ ఆత్ముడు కాలము తండ్రి ఈ లోకంలో ఇస్రాల్ పలకి ఆ దేశానికి ఇస్రాల్ దేశానికి రాజులాగా ఉండి అన్యులకి దేవతలను రాజులాగా ఉండడానికి అయితే వారిని ఐగుప్తుల నుంచి నడిపించుకుంటూ అందుకు ఆయనని తండ్రి అని సంబోధించిండ్రు పాపం నుంచి నిన్ను రక్షణ అనుభవంలోకి నడిపించిన మన ప్రభుని మనం తండ్రి అని పిలుస్తాం చేపట్టుకొని అందులో నుంచి నుంచి బయట తీసుకొచ్చిండి నిన్ను అందుకు తండ్రి అంటాం అయితే యశో గ్రంథంలో నేను కొంతకాలం కిందట చూపించిన ప్రభు తానంతట తానే మనకు ఒక సూచన అనుగ్రహించును అని అంటే యోహో వా దేవుడే తనంతట తానే ఒక సూచనలాగా మనకు వస్తాడు అదే యేసు ప్రభు యొక్క పుట్టుక అది విని ఒక పాస్టర్ పరసన్ అయిపోయింది అరే ఇది ఎప్పుడు నేను చదవలే బ్రదర్ అన్నాడు నిన్నను ఈ దినము ఇది నీకు అనుగ్రహించబడింది ఈ రోజు ఈ వాక్యం ఆ ఒక్క వాక్యంతో నేను మొత్తం డిస్టర్బ్ అయిపోయింది తండ్రే కుమార్లాగా పుట్టిండి అనేది ఇక్కడ ఉంది క్లియర్ గానే రఘురాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనము చూడండి ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి అవుడు దీన్ని అర్థం చేసుకోకుండా కార్ల మీద అతకబెట్టుకుంటారు అది రెచ్చగొట్టినటువంటిది అనిలని తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక దానికి సంబంధించింది వాక్యం తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక మన అందరి ఆయనను అప్పగించిన తండ్రి ఎంత త్యాగం చేసిండ ఇక్కడ తెలుస్తుంది తన కుమారుణ్ణి మన త్యాగం చేసింది తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తానంట అదే చేసినావు నా తండ్రి ఏం చేస్తాడో అవి నేను చూసినా కాబట్టి నేను కూడా అదే చేస్తాను అందుకే తను మరీ శ్రేష్టమైన బలిగా తనంతట తన తన శరీర తన జీవితాన్ని త్యాగం చేసిండు మన కొరకు కాబట్టి తండ్రి ఏం చేసిండు ఆయన అందరి కొరకు తన కుమారుని అప్పగించబట్టి తన సొంత కుమారుణ్ణి అప్పగించిన మనకు ఆయనతో పాటు సమస్తంను ఎందుకు అనుగ్రహింపాడు నాకైతే ఏ అనుభవం అనుభవం అనుమానమే లేదు తెలుసా ఈ విషయంలో ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చేయను చూసిన నేను రెడీగా నాకు దగ్గర ఏం డబ్బులు ఉండవు టైంకి పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి అట్లా వచ్చేస్తూ అది రెక్కలు కట్టుకొని వస్తుంటాయి నేను దాని మీద వ్యామోహం పెట్టుకోని లేదు కానీ ఈ టైంకి ఒక పని ఒక ముఖ్యమైన పని నాకు ఉన్నది అంటే దానికి తగినట్లు అది ఇట్లా వచ్చేస్తూ అన్నట్టు నాకు సంపూర్ణంగా నేను ఆ విషయం పట్ల మనకు నేను కాంప్రమైజ్ కాలేదు కాబట్టి నేను ప్రార్థనగానే కనిపెడుతుంటే నాకు తెలిసి వస్తుంది ఎందుకంటే ఈ కార్యము ఆయన నామం నేను ఆరంభించిన కాబట్టి ఆయననే దీనికి అనుగ్రహిస్తాడు పైగా నేను అందులో నా స్వార్థం నేను చూపిస్తలేదు కాబట్టి సమస్తాన్ని సమకూర్చి ఇచ్చేవాడని మనకు వాక్యం చూడండి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు నీతి మంతులుగా తీర్చేవాడు దేవుడే కాబట్టి నీ మీద ఎంత నేరం మోపినా ఎవడం మోపినా నిన్ను తీర్చేవాడు దేవుడే క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు మనము నీతిమంతులుగా తీర్చబడాలి ఎందుకంటే మనం చూస్తాం యోబు తన తరంలో నింద రహితుడిగా తన తరంలో నీతిమంతుడిగా జీవించాను నో బహు కదా తన తరంలో నింద ఉండి నీతిమంతుడిగా జీవించాడు అంటే నిందల తీసేసుకున్నాడు నీతిమంతులుగా తీర్పు పొందిం ఆయన మనం అంతే మన తరంలో మన కాలంలో నింద రహితులుగా ఉండి నీతిమంతులుగా తీర్చు తీర్చబడాల మన జీవితాలు ముప్పై నాలుగు మన మన ప్రభువు ఎట్లా సమర్శ తన త్యాగం చేసిండు శిక్ష విధి పొందిన పడేవాడు క్రీస్తు చేసే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడు పార్షంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవడను ఆయనే కాబట్టి ఈశ్వరు యొక్క మరణము ఏ రీతిగా మన పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపనం చేస్తుండు అని అనుభవం ఆయన రక్షణ అనుగ్రహించి మన కొరకు రక్షింపబడ్డ ఆయన ఈ క్షణం ప్రార్థిస్తుంది చూస్తూ ఉంటుంది కాబట్టి నేను చింతించాను నా గురించి నా తండ్రి నా ప్రభు నా పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు మధ్యవర్తి లాగుండి ఎప్పుడు చూడండి యశగ్రంథం యాభై మూడు అధ్యాయం ఆయన ఎందు నిమిత్తమై చంపండు మనకు ఇది చాలా మంది గుడ్ ఫ్రైడ్ రోజు ఉంటారు కానీ ఈ దినము మీకు ఇది అర్థమైపోతుంది మూడో మూడో నుంచి ఆరో వర్షం వరకు ఆయన ఎందు నిమిత్తమే తన జీవితాన్ని బలిగా అర్పించాడు మొదటిదిగా అతడు తృణీకరింపబడే వాడును తృనీకరింపబడిన వాడును ఆయను అంటే మన జీవితము మన పాపపు విధానము మన శ్రమలు మన బనహీనతలు అనుంది కదా నిశ్చయంగా మన మన యొక్క పాపలను భరించాను మన వ్యసనములను సహించను మన రోగంలను సహించను అనుంది వాక్యం చూడండి అతను తృనీకరింపబడ్డ వాడును అంటే తృణీకరింపబడ్డ వారి కొరకు ఆయన తృణీకరింపబడ్డవాడిలాగా ఉన్నాడు శిల మీద తర్వాత మనుషుల వలన విసర్జింపబడిన వాడిను అంటే ఈ లోకస్తులు తృణీకరించిన వారి నిమిత్తమై ఆయన తృణీకరింపబడ్డ విసర్జింపబడ్డ వాడిలాగా ఉన్నాడు శిల మీద తర్వాత వ్యసనక్రాంతుడు గాను అంటే వ్యసనం అంటే అలవాట్లు చెడు అలవాట్లు చెడు అలవాట్లు గలవారిని విడిపించటకు చెడు అలవాటు గలవాడిలాగా అక్కడ శిల మీద ఉన్నాడు వ్యాధిని అనుభవించేవాడు అంటే ఈ లోకంలో వ్యాధులు ఎప్పుడు వచ్చినా ఆదామ అవల్ పాపం చేసే రోజే స్టార్ట్ అయినాయి వ్యాధులు అన్ని ఒక్కసారి ఆ లోకం నుంచి అవన్నీ బయటకు ఒక్కసారి అన్ని బయటకు అంతవరకు మరణం లేదు మరణం ఒక్కసారి రిలీజ్ అయిపోయింది మృత్యు నుంచి అందాన్ని అక్కడ తీసుకుపోవడానికి ఒక్క పాపం చేసినది మనుషుల చుడలను వాణిగానే ఉండేను చూడండి మనుషులు చూడలేని పరిస్థితి అంటే ఏం చెప్పండి ఎంత భయంకరంగా ఉంటారు కైశవ జీవితం ఈరోజు ఎందుకు అసహించుకుంటున్నారు మనుషులు మనుషులు చూడనలోని వాడు ఎట్లుంటాడు చెప్పండి నగ్నంగా ఉంటారు కదా ఆయన నగ్నంగా తిరిగే వారి జీవితాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు శిలో మీద మన కొరకు అట్లున్నాడు ఆయన తృనీకరిం పడ్డవాడు ఎన్నిక చేయకపోతే ఇప్పుడు చేయండి నాలుగో వయసు నుంచి నిశ్చయంగా అతడు మన రోగలను భరించండి ఆయన మరణము మన రోగంలోని భరించడానికి మరణించిండు తర్వాత మన వ్యసనంలను భరించడానికి ధనత ఆయన మొత్తపడిన వాడు అంటే శాపం పొందిన వాడు లాగున్నాడు మన శాపాన్ని అక్కడ తీసుకుండు అయినా తర్వాత దేవుని వలన బాధింపబడ్డ వాడు గాను అంటే మన బాధలను అక్కడ స్వీకరించి అయినా మన శ్రమలను మనం శ్రమనుందినం కాబట్టి మన శ్రమలను ఆయన పొందినాడు అక్కడ ఎంచదగిన వారు కాదు మనుషుల కొరకు ఆయన ఎంచని ఎంచ ఎంచని వాణి వాళ్ళే ఉన్నాడు అక్కడ తెల మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడిను కాబట్టి ఎంత నిమిత్తమై ఆయన మరణించిండో ఇన్ని విషయాలని ఇక్కడ మన దోషంల బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల మనకు స్వస్థత కలుగుతున్నది అందుకు నేను చెప్తుంట మీ మీకు స్వస్థత రావాలంటే ఆయన దెబ్బల అనుభవంలోకి నువ్వు రావాలా ఎన్ని కొడ దెబ్బలు ముప్పై కదా నలభై ఒకటి తక్కువ నలభై ఒకటి తక్కువ నలభై నలభై అంతేనా ఒకటి తక్కువ ఒకటి తక్కువ నలభై అంటే ముప్పై తొమ్మిదా ఆ దెబ్బలు నీ వీపు మీద కనిపించాల ఏం బ్రదర్ ఆ దెబ్బల చేత మనకు స్వసత ఆ దెబ్బల అనుభవము మర్చిపోయినాం కాబట్టి రోగాలు వస్తున్నాయి ఆ దెబ్బల అనుభవము ఆ బాధ ఆ వేదన నీకుంటే నీకు స్వసత ఆరో వర్షనం ఒకటే తెలుసు మనకి మనమందరం గొర్రెల వల్ల త్రోగ తప్పిపోతుంది తప్పిపోయిన వారి గురించి వచ్చినట్ట తప్పిపోయిన గొర్రె ఒక్క గొర్రె కొరగా వచ్చినట్టు మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు కలిగాను ఇది ఒక్కటే నేను చూపించిన ఎన్ని రకాల త్రోవలు వెళ్ళుకున్నారు మనుషులు ఈ రోజులలో ప్రతి మతము ఒక త్రోవ హేతువాదము ఇంకొక త్రోవ సైంటిజము ఒక త్రోవ దాని ఎన్నో రకరకాల విధానాలు నేను చూపించిన ఇప్పుడు అవన్నీ నేను చూపించిన కానీ రకరకాల త్రోవల్లో మనుషులు తొలగిపోయినారు ఎందుకు అవి నాకు ఇమీడియట్లీ వస్తాయి నాటి కనీసం ఒక ఏడెనిమిది ఈ నవీన అంటే ఈ కాలపు నవయుగ మతాల గురించి నేను మాట్లాడిన రోజు నవయుగ మతాలు లిబరలిజము సైంటిజము ఎథియిజము అగ్నాస్టిజము ఇట్లా రకరకాల త్రోవలను చూపించిన తెలుగులో కూడా వాటి వాటి అర్థాలు చూపించిన ఒక రోజు రికార్డింగ్స్లో ఉంటాయి అన్ని త్రోలలో తగిలిపోయారు మనుషులు మరి వాళ్ళందరి కొరకు మరణించినది ఎత్తిస్ల కొరకు మరణించిండు నువ్వు అది చూపిస్తే వాడు పరచన్ కదా ఇక్కడ క్లియర్గా ఉంది నీ కొరకు మరణించిన మనిషి ఎవడి త్రోడు ఎవడికి ఇష్టమైన త్రోవలో వాడు వెళ్ళిపోయాడు రకరకాల త్రోవలు రకరకాల మతాలు కానీ మనకు తెలుసు ఒకటే త్రోవ ఒకటే మార్గం ఏసు ప్రభు త్రోవలో పోవచ్చు కానీ నువ్వు రావాల్సింది ఈ మార్గానికే ఈ త్రోవకే ఏసే అనే త్రోవకి రావాలా కాబట్టి ఆయన మార్గంని తెలుసుకోక జీవించిన వారు రకరకాల త్రోలలో జీవించిన వారి కొరకు ఆయన మరణించిండు మనందరి దోషమును అతని మీద మూపబడిను కాబట్టి ఎన్ని విధాలుగా ఎన్ని విషయాలలో ఆయన మన కొరకు మరణించిండు అనేసి ఈ యొక్క అధ్యాయము చెప్తుంది కదా అయితే పౌలు ఇది ఇది ఎంతవరకు నిజము ఒకవేళ ఈ వాక్యము మన ప్రభు కొరకు వర్తించింది అది నిజంగా మన్నించి లేచి అనేది నేను రుజువు తెలుసుకుంటేనే కానీ నేను ధైర్యంగా ఈ వాక్యాలు అందరికీ ప్రకటించలేనిషి కొణితులు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయంలో మనకి కేబిపియానికి అది ఒక ఏమంటాము తాళపు చెవి వాక్యం అది కేబిపియానికి పదిహేనవచనం ఎవడు పర్లోకరాజానికి పోతాడంటే పావులు అంటాడు అక్కడ ఆ అధ్యాయంలో రక్త మాంసములు పర్లోకరాజానికి అనర్హులని కాబట్టి రక్తము మాంసం అంటే మనకు తెలిసే రెండు మొదటి రెండు గుంపులకు నాకు పోవాలి మూడో గుంపు పర్లోకం పోనికి పోవాలని ఆశపడుతుంది కానీ పోలేక స్థితులు దాన్ని మనం అక్కడి నుంచి బట్టి తీసుకొని వస్తేనే కానీ వాళ్ళు పొర్లోకం పోలేరంటారు లేకపోతే అంత నరకం పోతారు కాబట్టి ఆయన ఆ పదిహేనో అధ్యాయంలో చెప్తాడు నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన సమాధి నుంచి తిరిగి లేచి ఆరో వచ్చ అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసారి మంది కనబడను ఒక్కటేసారి ఆయన ఐదు ఎక్కువ మందికి ఒక్కసారి కనిపించిందట వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు కొందరు నిద్రించేది తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడను అందరికీ కడపట అకాల పుట్టిన నాకును కనబడను నువ్వు చెప్పగలవా నాకు కూడా కనిపించిందని చెప్పండి నేను సరే ఎందుకు సవాల్ చేస్తానంటే మీ జీవితంలో ఒకటే ధ్యేయం పెట్టుకోవాలా నాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు కనిపించాలా నా అనుభవం ఎందుకు నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నానంటే నేను చూసినాను ముఖాముఖిగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆ ఒక్క దర్శనమే నేను కాంప్రమైజ్ కాలేదు పౌలు కూడా అది అంటాడు కదా ఆ ఒక దర్శనం ధమస్ కుమార్ చూసింది దానికి ఎప్పుడు కూడా అవిధేను కాలేదంటాడు అందుకు మీరు నేను ప్రతి ఒక్కరు చెప్తాంటాను కూడా ఒక్కసారి ప్రయత్నించండి కనిపించేంత వరకు మీ ప్రార్థన గది నుంచి బయటికి రాకండి అదొక సవాల్లాగా తీసుకోండి కనిపించేంతరకు నేను బయటికి రాను ప్రవ్వా నువ్వు కనిపించేంతరకు నేను ఈ రోజులకి బయటికి పోను ఎన్ని గంటలన కానీ బయట శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి వంట గదిల నుంచి ప్రెషర్ కుక్కర్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చికెన్ వాసన వస్తుంటుంది మటన్ బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది రకరకాల మిఠాయిల వాసనలు వస్తూ ఉంటాయి ఏమైనా రాని నేను రాను బయటికి అవి పిలుస్తూనే నేను బయటికి రమ్మని నేను రాను ఎస్క్రోన్ చూసేంత వరకు నేను ఎక్కడికి రాను నాకు అవి ఇష్టం లేదు ఎవరు వచ్చేది తలుపు కొడతారు నేను నా ప్రభుత్వం సమయం గడుపుతున్నా నా వాస్తవ సమయం గడుపుతున్నా నేను రాను బయటికి ఏమొకసారి చెప్పు రానే రాను ఎవ్వడేమన్నా అనుకోండి నేను రాను టాప్ ప్రయారిటీ నాకిది ఇది నేను ఆయన చూసేంతవరకు బయటికి రాను నేను రక్షింపబడ్డ వాడను అన్న నిరీక్షణ నాకు వచ్చేంతవరకు నేను బయటికి రాను ఆ తీర్మానం కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి నేను ఇంకా జస్ట్ ఒక టాప్ ఒక వన్ కూడా కవర్ చేయలేకపోయాను నేను సంబంధించిన విషయాలలో మొదటిదిగా నీ తీర్మానం నేను పాపిని అని నువ్వు నీ హృదయల్లో నొచ్చుకోవాలా పశ్చాత్తం కలగాల పాప క్షమాపణ కోరుకోవాలా నోటి ద్వారా ఒప్పుకోవాలంటు రూమ్లో రాసిన పత్రికలు పదోద్యామి వచ్చే వారం నేను చూపిస్తాం మీ కవి తర్వాత మొదటిది నీ మొదటి తీర్మానం రెండవది అనుదిన శుద్ధీకరణ జీవితం అనుదినము శుద్ధీకరింపబడ్డ జీవితము చివరికి సంపూర్ణమైన నిశ్చేత కలిగి ఆయన సన్నిధికి చేరడం ఈ మూడు అనుభవాలు మూడు మొదటి దశలో మూడు అనుభవాలు ఇవి వీటికి సంబంధించినవి నేను వచ్చే వారము మరి చూపిస్తా ముందు ఒక్కటే వాక్యం ఈ మూడికి కలిపిన సంపూర్తి అంటే ఈ రక్షణ ఎట్లా సంపూర్తి చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి వరం చదవచ్చు మొదటి త్రిశ్న పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం ఎవరైనా చదవచ్చు మొదటి త్రిశ్న పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం సమాధానం కర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏ స్వీకరిస్తారు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లు కాపాడబడును గాకే చూడండి ఇక్కడ మూడు విషయాలు మరోసారి చదవండి అవి మూడు ఏంటది సమాధాన కర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచును కాక చూడండి సంపూర్ణంగా ఒక దశ నుంచి ఇంకో దశకి సంపూర్ణంగా అంటే ఒక దశ నుంచి ఒక దశకి నువ్వు తయారు కావాలి సంపూర్ణంగా లాస్ట్ ఉన్నట్టు తర్వాత మీ ఆత్మయు మొదటిది జీవమును జీవము రెండవది శరీరమును శరీరము మూడవది మన ప్రభువైన క్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక కాబట్టి ఈ మూడు ఒకటైంది ఆత్మ రెండవది జీవము మూడవది శరీరము ఈ మూడు సంపూర్ణంగా నిందారహితంగా అంటే స్టెప్ వన్ నిందారహితంగా ఉండడం స్టెప్ టూ సంపూర్ణంగా తేరగాడం అంటే నువ్వు నీతిమంతుగా పరిశుద్ధంగా తయారు కావడం అదొకటి చూపించేసి నేను క్లోజ్ చేస్తా వాక్యము కాబట్టి ఆయన ఆయన రాకడ దినమున ఈ మూడు నీ శర నీ జీవం నీ యొక్క మనిషి అనే వాడిలో ఉండే ఈ మూడు అవయ అరలు లేక మూడు భాగాలు మనిషిలో మూడు భాగాలు ఉంటాయి కాబట్టి మనిషిలో కూడా త్రిత్వం ఉందని చెప్తుండూ మనిషి ఒక్కడే కానీ వానిలో మూడు భాగాలు ఉన్నాయని చెప్తుంది ఒకటేది ఆత్మ రెండవది ప్రాణము జీవము మూడవ అది శరీరం వీటికి సంబంధించినది ఒక రికార్డింగ్ ఉంది మీకు ఒకరికన్నా ఆశ ఉంటే చూసి చూడండి చాలా డీటెయిల్గా చెప్పిన ఏది ఆత్మ ఏది ప్రాణము ఏది జీవము ఏది శరీరం తర్వాత వీటికి ఉండే వీటి సంబంధం ఏందకు నేను చూపించిన మన దేవుడు కూడా మూడు మూడు భాగాలుగా విభజింపబడ్డవాడు ఒక్కడే కానీ మూడు భాగాలు నేనలో తండ్రి కుమ్మరుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను చూపించాను సైతాన్లో కూడా మూడు భాగాలు ఉంటాయి నెక్స్ట్ టైం ఎప్పుడు అని చూపిస్తాను ఇక చూపించాను నేను ఫోకస్ దప్పిపోతుంది ప్రకటలో చూసినాం మనం గతంలో మూడు అవి మూడు ఉంటాయి వాడు కూడా అట్లా తయారు చేసుకుంటుండే మూడు మూడు కాబట్టి ఈ మూడు అంట అంటే నీ ఆత్మ నీ జీవము నీ శరీరం ఈ మూడు నిందరహితంగా ఉండాలంట చూడండి అంటే నీ ఆత్మ కూడా రక్షణ పొందాలా నీ జీవం కూడా రక్షణ పొందాలా నీ శరీరం కూడా రక్షణ పొందాలా నాజీలు చేయబడ్డ జీవితం వింటే ఎంత కష్టమనేది నేను చెప్తాను ఇక్కడ కానీ ఇది మనుషులకు అసాధ్యమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం అందుకు నాకు ప్రభు అవసరం అందుకు నేను ఆయన సన్నిధుల సమయం జీవము చాలా ఖతర్నాకని గడిపిస్తుంది నీకు ఎన్నిసార్లు ఎందుకంటే ఆత్మ అన్నిటికంటే ముఖ్యమైంది ఉన్నతమైంది జీవము ఏంటంటే అది ఎప్పుడు దాన్ని ఏమంటాము పరుగులెత్తే పరుగు ఆశపడతా ఉంటుంది జీవం జీవం ప్రాణం లైఫ్ అంటాం ఇంగ్లీష్లో అయితే అది నీ శరణంలో చిక్కబడింది కాబట్టి నీ శరంలోకి వెళ్ళి బయటపడడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు ప్రతి ప్రతి ఒక్కరికి జీ ప్రతి జీవికి ఒక టైం పెట్టిండు ఆ టైం వరకు నువ్వు శరంలో ఉండాల్సిందే దానికంటే ముందు నువ్వు పోతే నువ్వు నరకాంగ పోయినట్టే నీ పరిస్థితి ఎందుకంటే దేవుని వాక్ దేవుని యొక్క నియమానికి నువ్వు విరుద్ధంగా జీవించావు అందుకే సూసైడ్ చేసుకుంటే వాళ్ళు నరకాంగ పోతారు ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే వాడికి వాడి జీవము వాడి శరం నుంచి దేవుడు ఇక ముందే కాబట్టి నీకు నీ ప్రాణం నీకు హక్కు అందుకే బైబుల్ మనం చెప్పాలా మనుషులకి విచూపించాలా నీ ప్రాణం మీద నీకు హక్కి లేదు అది నువ్వు నువ్వు ఇచ్చింది కాదు సరే వాడు రక్షణ పొందకపోతే అన్నిడైతే వాళ్ళని చెప్తుంటే అది నీ తల్లిదండ్రులు ఇచ్చారు నీది నీ తల్లిదండ్రుల నుంచి ఇచ్చింది అది బహుమానంలాగా నువ్వు ఎట్లా పొందు పోగొట్టు నువ్వు ఎట్లా దాన్ని ఇది సూసైడ్ చేసుకుంటావు బహు భయంకరమైన వేదన ఉంటుంది వాళ్ళకి శరణి విడిచిపెట్టం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి టైం రాలేదు టైం రాకముందు పోదానికి పోవడానికి వీల్లేదు అయితే జీవం ఉరకలేస్తూ ఉంటుందని చెప్తున్న అనేక పర్యాలు లేదు దానికి ప్రతిసారి బయటికి పోలన నాశపడతూ ఉంటుంది అయితే ఆత్మ ఏమంటుందంటే నువ్వు చేయడానికి వీల్లేదు అది చేయొద్దు ఇది చేయొద్దు అందుకే ఇప్పుడు దావిద్రాజ ప్రార్థనలు చూస్తాం నా ప్రాణమా నా ప్రాణమా అని అంటాడు నా ప్రాణమా నాలో ఎందుకు నువ్వు కృంగిన్నావు ఇంకో దశలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము అట్లా అంటే ఆయన ఆత్మ ఆయన ప్రాణాన్ని గద్దిస్తుంది నీకు ఆ అనుభవం ఉండాలని చెప్తున్నా నేను అప్పుడేమవుతుందంటే నీ ఈ ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఏ శరీరమా నన్ను ఊరికి ఎందుకు నీ శరీరకి నేను వెళ్ళిపోతా ఉంటుంది శరీరం అంటే ఎట్లా పోతావు అందుకు సైతాన్ని ఏం చేస్తారు తెలుసా నీ శర్రాన్ని గాయపరుస్తాడు రోగం గ్రస్తునిగా చేస్తాడు డోర్స్ ఓపెన్ చేస్తావు నువ్వు ఎక్కడో ఒక జగలవాడి మాట్లాడితే చెడ్డ దయ్యాలు వచ్చి రోగాలు జడతాయి మోసం చేస్తే అపవిత్రంగా జీవిస్తే తప్పుడు జీవితాలు జీవిస్తే మోహపు చూపులు చే భయంకరమైన జీవితాలు ప్రతి డోర్స్ ఓపెన్ అయితే రోగాల్లో అన్నీ నేను చేపించిన మీకు ప్రతి రోగం వెనక సైతాను అనుచరుడు ఒకడు ఉంటాడని ఒక ఆత్మ క్యాన్సర్ అనుచరుడు ఒకడు ఏజెంట్ అంటాం ఇంగ్లీష్లో ఏజెంట్ క్యాన్సర్ ఏజెంట్ వాడు డయాబెటిక్ ఏజెంట్ ఒకడు బీపీ ఏజెంట్ ఒకడు ఈ ఏజెంట్స్ అన్ని సైతానో పోయి రేపు చెప్తా ఉంటాయి రిపోర్ట్ చేస్తే నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తే అవన్నీ నీ శరణలకు వచ్చినాక ఎవడు ప్రేర్ చేసినా పోవు అవి ఎంత స్పెషల్ అనాయింటింగ్ ఉన్నా పోవు ఎందుకంటే వాడు వాడు దాన్ని గ్రహించాల వాడికి ఆత్మలోగా అనిపించాల ఎందుకు వచ్చింది దయ్యం వీడి దగ్గరికి వీడు చేసిన పని ఏంది అందుకు అక్కడ ఒప్పుకోమని చెప్తాం పాపం నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో అంటే అప్పుడు ఏమవుతుంది అంటే నీకు హక్కు దొరుకుతుంది అన్నట్టు ఏమంటామంటే ఈ బిడ్డ గొరకుల రక్తంలో కడగబడ్డవాడు కాబట్టి నీకు ఏ హక్కు లేదు విడిచిపెట్టి వెళ్ళిపోవట అప్పుడు వెళ్తుంది సతాయించి కాబట్టి ప్రాణము అన్నిటికంటే ఖతర్నాక్ జీవం జీవం అంటే అన్నిటికంటే ఖతర్నాక్ అది అది ఎప్పుడు పరుగలెత్తాలని అందుకే రాత్రులలో నువ్వు నిద్రపోతే నీ శరళక బయటికి వెళ్ళిపోతుంది పోయి దాని కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది అందుకు నీకు నీ ఆత్మ దాన్ని ఆపలేకపోతుంది ఆదాయమో హెచ్చరిస్తూ ఉంటుంది పోనీకి వీలేదు నువ్వు బయటికి వీలేదు వీలలేదు నువ్వు అక్కడిక్కడ తిరగడానికి వీల్లేదు అని అది హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఒకసారి పోయినావంటే ఈ శర్రం కృషించిపోయి ఈ మనిషి యొక్క పిలుపు నిర్లక్ష్యం అయిపోయి అది పనికి పోతుంది వీడి పిలుపు సంపూర్తి వీడు నశించిపోతారు ఆత్మ అట్లా ఘోషిస్తూ ఉంటుంది అనేసి వాక్యం చేస్తుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీ ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏకమైపోతారు అప్పుడు జీవము ఫుల్ కంట్రోల్కి వస్తుంది అది వింటది అన్నట్టు జీవము ఫుల్ కంట్రోల్కి వచ్చిందంటే శరీరం కూడా ఫుల్ కంట్రోల్కి వస్తుంది ఎందుకంటే జీవం ఏం చేసిందంటే శరీరాన్ని రెచ్చగొడతా ఉంటుంది వరితి కాదు జీవము పసిపిల్లలాగా ఉంటుంది అన్నట్టు ఏం తెలుసు ఎప్పుడు ఆడదామా ఎక్కువ పరిగెద్దామా అది చేద్దామా ఇది అని ఉంటారు వాళ్ళకి ప్లెజర్ కావాలా పోనీ మనం ఏమంటాం ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాశపడుతుంటుంది అది కాబట్టి మూడిటికి కూడా రక్షణ అనుభవము అవసరమని చూపిస్తాను చూడండి ఒక వాక్యం చూపించి ని క్లోజ్ చేసేస్తా కొలసలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం కొలసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడికి నేను చూపిస్తా ఆయన మరణము ఎందు నిమిత్తమైన మరణించింది చివరిక నీ నీ ప్రాణాన్ని నీ జీవాన్ని నీ యొక్క ఆత్మని కూడా రక్షించడం కొరకు సంపూర్ణంగా నీకు రక్షణ సంపూర్ణ రక్షణ అంటే ఒక దశని కొన్నిసార్లు చూడండి మీ మీ ఆత్మ మీ జీవం రక్షింపబడింది కానీ మీ మీ శరీరం రక్షింపబడలే అందుకు నీకు త్రాగుడు అలవాటు సిగరెట్ అలవాటు చెడు అలవాట్లు ఉంటాయి నీకు డ్రగ్స్ చేసుకోవడం సిగరెట్లు తాగడం త్రాగుడు చెడు అలవాట్లు ఉంటాయి ఎందుకంటే నీ ప్రాణం ఇంకా విమర్శించబడలేదు నీ ఆత్మ కూడా విమర్శించబడలేదు అందుకే బహుదూరంగా ఉంటావు నువ్వు ప్రార్థనకి కాబట్టి అవన్నీ ఆ మూడు అరలు నీ జీవితంలో రక్షణలోకి రావాలా అనేది ఇక్కడ చెప్తున్నాడు పాయింట్ చివరిగా నేను క్లోజ్ చేస్తా వాక్యం మీద చూడండి ఆయన మరణము ఏ రీతిగా రక్షణ అనుభవాన్ని నీకే కాదు ఈ లోకానికే కాదు ఇంకెక్కడ చూడండి మొత్తం పంతొమ్మిది చూడండి ఆయన ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలని చూడండి ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసించవాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని నేను తండ్రి అభిష్టమాయను ఎంతమందికి ఈ విషయం అర్థమైంది ఆయన కేవలము భూలోకంలో ఉన్న మనుషుల కొరకే మరణించిండా పరలోకం జీవుల గురించి కూడా మరణించిండా సిల్వ రక్తం చేత ఎందుకు సంధి చేసిండు ఎవరు చెప్పలేరు ఏ సేవకులు చెప్పలేరు ఏ పాస్తర్ చెప్పలేరు కేవలం నీకు అనుగ్రహించబడింది వాక్యం ఇప్పుడు నీకు అర్థమైతే నువ్వు పర్లోకంలో పోయి ఆ జీవులతో మాట్లాడతాను నువ్వు అనుకోవచ్చు సువార్త కేవలం మనుషులకి అనుకుంటున్నావు మోసగించిండి ఆయన సిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తంను అవి భూలోకం పరలోకం అందునను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే తండ్రికి ఆకు అంటే పర్లోకంలో కూడా తిరుగుబాటు తనం జరిగిందని మీకు తెలుసు పర్లోకంలో కూడా పాపం చేశారని నీకు తెలుసు నేను మోన రీసెంట్లీ ఎక్కడ చూపించిన వాక్యం పర్లోక రాజ్యం కూడా ఆయనకి ఏం పర్లోక రాజ్యం మీద ఇష్టమే ఎక్కడ చూపించిన వాక్యం నేను ఏబు యోగ గ్రంథాలు చూపించిన నేను పర్లోక రాజ్యం అంటే నాకు ఇష్టం లేకపోయింది అంటాడు ఎందుకు అంటే తప్పిపోయింది మళ్ళీ యేసు రావు చూడండి నాకు అందుకే అదంతా శ్రేష్టమైన వాక్యం అనేది కొలస రాష్ట్ర నాకు బహు ఇష్టమైన పత్రిక బైబిల్లో అనేసి నేను ప్రతి పుత్రిక కూడా అతనే మాట్లాడుతుంటాను ఇది నాకు ఇష్టమైంది బహు ఇష్టమైందంటాను హెబుల్ రాష్ట్ర పత్రిక రోమకు వస్తే అది బహు ఇష్టమైందంటాను పరి విశేషంగా కొలసల రాష్ట్ర పత్రిక అంటే బహు ఇష్టమైంది నాకు ఎందుకంటే అక్కడ సీక్రెట్స్ చూపిస్తుంది ఆయన శిల్వ మరణము కేవలము భూలోకంలో ఉన్న మనుషుల కొరకే కాదు పరలోకం జీవుల కొరకు కూడా ఇక్కడ ప్రతి దాన్ని సమాధాన పరచుకోండు కాబట్టి ఊహించుకోండి ఆ పరలోకం తప్పిపోతే పర్లోకంలో ఆ యొక్క ఆత్మల గురించి నేను రెండో రెండో పరలోకం మూడో పరలోకంలో ఏశప్రభు ఉంటాడు దేవదలు రెండు చెట్టు మూడో పర్లోకంలో ఈ తప్పిపోయిన అక్కడ జమ అయ్యి ఉన్నాయి ఆకాశ సమూహంలో ప్రధానులన్నీ అక్కడ ఉన్నాయి అడ అది నిజమైన స్థలం అది వాటి ప్రతిబింబాలే ఇక్కడ ఉన్నాయి ఇండియా అక్కడుంది రష్యా అక్కడుంది యుక్రెయిన్ అక్కడుంది వాటి ప్రధానులు అక్కడ ఉన్నారు ఇక్కడేమో వారి ప్రతిబింబాలు వ్లాదిమీర్ పుటిన్ ప్రతిబింబం కానీ అసలైన ఆత్మ అక్కడుంది ప్రధాని అక్కడుంది నరేంద్ర మోడీ ఇక్కడున్నాడు కానీ అసలైన ప్రధాని అక్కడున్నాడు పండ్ అడిపిస్తుండే స్టోరీ అంతా అందుకు దుష్టుడు ఈ సత్యాన్ని నీకు విడుదల కానీ కొంట్ ఎందుకంటే ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు అక్కడ పోయి కొట్లాడతా వాళ్ళు నేను చెప్తా ఉంటాను ఎన్నిసార్లు ఈ ఆత్మీయ పోరాటములో మీరు కేవలము మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు కొట్లాడుతున్నారు కానీ మరి గొప్ప సంకల్పమైన మన ప్రభు యొక్క ప్రణాళిక వాడు అక్కడ అక్కడి నుంచి వాడిని పడద్రోషిండ్రు కదా మైకల్ దూత నీ నీ నీ రాజ్యం అక్కడుంది నీ సింహాసనం అక్కడుంది వాడు దాన్ని కబ్జా చేసుకున్నాడు నువ్వు పోయి వాడిని నీ సింహాసనం మీద కూర్చోవాలా అది విధానం ఎఫ్ రాష్ట్ర పత్రికలో ఎట్లా పొందుకుంటున్నారు ఆ సింహాసనం పోయి కొట్లాడినరు కాబట్టి మీరు ఎందుకు పర్లోక రాసినా ప్రవేశించలేకపోతున్నారంటే మీకు తెలియదు ఎట్లా సింహము గాండ్రించినట్లు నువ్వు గాండ్రించకపోతే నువ్వు కొట్లాడలేవు మోకళ్ళ మీద ఉండి ప్రార్థించ భాషలో గంటసేపు ప్రార్థించకపోతే నువ్వు కొట్లాడలేవు అంటూ ఈ అనుభవంలోకి లేకపోతే నువ్వు ఏ రోజు కూడా ఆ యొక్క ప్రధానలో నువ్వు కండర చూడలేవు అటువంటి అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించాలా మీ శరీరము మీ జీవము మీ ఆత్మ సంపూర్ణంగా నిందారహితంగా ఆయన దినం సంపూర్ణంగా రక్షణ అనుభవం కలిగి జీవించలాగన ప్రార్థిస్తున్నాం పరుశుద్ధ తండ్రి వందనాలనైనా ప్రభా నాజరు చేపడ్డ జీవితము బహు కష్టతరమైంది కానీ మాకు అసాధ్యమే కానీ ప్రభా మీకు సమస్తం సాధ్యం నైనా త్యాగపూరితమైన జీవితము తండ్రి ఓ ప్రభా ఉపేక్షించుకున్న జీవితము ఓ ప్రభ బానిసత్వపు జీవం జీవితము ఖైదీ జీవితం క్రీస్తు ఖైదీగా మేము జీవించాలని ఆశపడుతున్నాం కాబట్టి నేను మా జీవితాంతం మీకే మేము ఖైదీగా జీవించడం ఆశపడుతున్నాం అటువంటి జీవితము మాకందరికీ అనుగరించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో నిండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ లాంటి ప్రాయశastపా మిం కపారిన ంఅ. కర Göregます nos కాడాా du కారు కాట కాదల్రసదక్ాయలా. కాళెబ Wiki హింల Jeep continue concl顯. క్రాయవాండాల Doc Peak che friends are this. They are give us Alteri Jeanne.